రెండు నెలల ముందు ఇట్లా మా పాప ట్వంటీ డేస్ అయ్యింది అయినాక పోయినా అక్కడ వెళ్ళిన తమ్మిన బిడ్డే ట్వంటీ డేస్ అయినాక వెళ్ళినా అక్కడ వెళ్ళినాక రెండు రోజులు మంచిగా నాన్నట్టు ఇంటికి పోయినప్పుడు బాగానే ఉన్నా వచ్చినాక రెండు మూడు రోజులకు చాలా నాకు ఇట్లా మొత్తం నెత్త తిరుగుతుంది ఇట్లా కళ్ళు చీకట అవుతున్నాయి కాలు చేతులు తిమ్మీలు వస్తుంది అసలు చేతనవుతలేదు ఇక అయితే ఏంది ఇట్లయితుందా అని చెప్పి హాస్పిటల్ పోతున్నా ఈ చెయ్యి కాలు బాగా తిమ్మిరొచ్చి గుంజుతుంది ఇట్లా పడిపోయినట్టు అవుతున్నాయి ఏంటిదేవో ఇట్ల అవుతుందాక అని చెప్పి హాస్పిటల్ మూడు రోజులు వెళ్ళినాక ఆయన అన్నాడు చూసి మూడు రోజులు ఇంజెక్షన్ ఇచ్చిండు ఆరో ఎనిమిది అయినాయి అయినా తగ్గలేదు ఇట్ల అవుతుందని చెప్పి ఆయన అన్నాడు నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలమ్మా బ్లడ్ తగ్గుతుందేమో అందుకని ఇట్లా అవుతుంది అన్నది సరే అని చెప్పి రాసియండి డాక్టర్ నేను వెళ్తా చేయించుకుంటా అన్నా వెళ్ళిన అక్కడ వెళ్ళి చేపించుకున్నాను చేపించుకున్నాక ఏడు పాయింట్లు ఉందంట బ్లడ్ తగ్గింది అందుకని ఇట్లా కాల్ చేతులు తిండి వస్తున్నాయి అమ్మ నీకు మందులు వాడాలి లేకపోతే బ్లడ్ అని లేకపోతే తిరిగి పడిపోతావు చెప్పి అన్నాడు సరే అని చెప్పి నేను ఇట్లా మూడు రోజులు అయిన నేను ఆంటీకి క్రేర్ చేయించుకుంటుంటే ఫోన్ చేయలేం చేయాలి అయితే ఆమెను ఫోన్ చేసింది ఫోన్ చేసలేరు ఏం చేసలేరే మాషవ అని చెప్పి నాకు ఫోన్ చేసిందంట అయితే శోభకు బాగలేదు ఆంటీ అని చెప్పి చెప్పిండంట ఆంటీకి ఆంటీగా మరి శోభ నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇట్లున్నావు కానీ నాకు ఫోన్ చేయలే అని ఆమెనే హాఫ్ నైట్ వచ్చి నేను వచ్చేస్తా శనివారం మరి నువ్వు ఇంత బాగలేకునే చెప్పామని చెప్పి అన్నది అని వచ్చింది మా ఇంటికి హాఫ్ నైట్ పెట్టినాము ఇట్లా పెట్టినాము నా మొత్తం వర్క్ షిప్ బాగా వర్షిప్ చేస్తున్నాం చేస్తు చేస్తుంటే అంత మొత్తం వండనిక కూడా నాకు ఆ రోజు ఓపిక లేదు అసలు వంట చేయనిక కూడా నిలవడానిక వంట చేసిన చేతనైతలేదు అసలు అయినా ఇక వంట చేసినా ఎట్లా చేసినా ఏం ఆ రోజు తిన్నాము అతని చేస్తున్నాం అన్నట్టు రైతే ఇక బాగా ప్రే చేసుకొని వర్చి బాగా చేస్తున్నాము చేస్తుంటే ఇట్లా మొత్తం అంత బాగలేకున్నా నాకు కళ్ళకి ఇట్లా వచ్చేసి ఈ కాళ్ళ నుంచి కూడా కిందికి వచ్చేసింది అన్నట్టు ఇక టైం నాకు మొత్తం బరువు అన్నంతా పోయింది ఇక మొత్తం ఇక్కడ వచ్చేసినాక నా పాన మొత్తం అలకగా అయిందిగా ఆ రోజు నైట్ ఆఫ్ నైట్లోనే ఇట్లా అంత అయిపోయినాక ఆంటే చెప్పిన నడిపోతున్న చెప్పిన నేను అప్పుడు కూడా చెప్పలేను ఏందో నాకు అర్థం కాలేదని చెప్పి చెప్పలేను నేను అయితే కొంచెం ఇక తక్కువ అయినాకు మొత్తం మీకు కాల్సేపు ఆడిపోతుంది అనుకున్నాను నేను అట్లా అయిన నాకు దేవుడు ముట్టినకు మీ అందరి ఫ్రేర్ ద్వారా నాకు అన్ని మేలు జరుగుతున్నాయి మా బాబు కూడా చాలా ఫ్రెండ్షిప్లో పోయి కొంచెం ఇట్లా తాగడము అది ఇది చాలా చెడిపోయినట్టు మొన్న ఇప్పుడు చాలా రోజుల నుంచి ఆంటీకి బాగా ప్రే చెప్పి నేను ఆంటీ మా బాబు ఇట్లా నాకు ఏం అర్థమైతే లేదంటే ఒకడు ఉండు నాకు అని చెప్పి నేను అడ్జెస్ట్ అన్నట్టు అయితే నాకు పేరు దారనే వాళ్ళు సంతానం కూడా నాకు అదైంది అందుకని నాకు పిల్లల గురించి అంటే చాలా బాధ అనిపిస్తుంది అయితే ఇట్లా అవుతున్నాను అంటే మా బాబుకు అని చెప్పి చెప్పిన శభ నువ్వేం బాధవాడు కానీ ఆ నాలుగైదు వారాలు వా నైట్ పెట్టింది అట్లనే కంటిన్యూగా పెట్టింది పెట్టినాక వాడు ఇప్పుడు కొంచెము అంత మానిండు వాడు కూడా కొంచెం ఇంటికి అసలు మూడు వారాలు ఇంటికే రాలేడు అన్నం తిన్నేడు ఇంటికి రాలేడు తిరుగుడు చాలా తిరుగుడు ఏమన్నా అంటే మొత్తం గడువ ఇట్లా తయారైనడు బాబు ఇప్పుడు మొత్తం మానిండు నైట్ వస్తుండు ఇంటికి తింటుండు మర్చి ఉంటుడు దేవుడు అన్ని మేలు మాకు చేస్తుడు కూడా తిలా మా పాప ఉట్టు నుంచి తిరుగుతుండ్రు అసలు గోకర్ దాంతలు అని చేయమంటే చేసా చేసా చేస్తా అని అనుకుంటా అనుకుంటా అట్లనే తిరుగుతుండు దేవుడు ముట్టి ఆయన కూడా చేసిన మేలు మొన్న ఆయనకు తిరిగినందుకు యాభై వేలు దేవుడు అవి కూడా సాయం చేసి మాకు మా పాప విషయంలో మాకు మేలు చేస్తుండవు దేవుడు అన్ని ముట్టుతు మాకు మా బాబుకి గురించి ఇంకా ప్రేర్ చేయాలి మా పాప గురించి కూడా ఇప్పుడు మళ్ళా హాస్టల్కి వెళ్ళాలి అనుకుంటున్నామే ఆమె కూడా హాస్టల్కి వెళ్ళాలి అన్నీ మాకు మంచిగా ఉండాలి తమ్మిని కూడా ఆయన కూడా బాగుండదు తమ్మునికి మళ్ళా ఆయన కూడా మంచిగా ఉండాలి చెల్లెలకి సంబంధం మళ్ళీ రావాలి మా గురించి పే చేసారని సింగ